చెప్తోంది నారదుడు అన్ని లోకాలు సంచరిస్తున్నాడు అని అంటారు అంటే అర్థం కాళ్ళలో చెప్పు చెప్పులు కాళ్ళలో పెట్టి ఇంక ఇటు నుంచి అటు ఒకటి నుంచి ఇటు పరిగెత్తుతున్నాడని అర్థం కాదు ఆయన సర్వాత్మభావంలో సర్వలోకంలోనూ ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నాడు జ్ఞాని అర్థం అది నారదుని లోక సంచారం అంటే అది ఇక్కడ కూడా అలాగంటే అర్థాన్నే చెప్తున్నాడు కథమను సంచర ఎలా సంచరిస్తున్నాడు అండి ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే కామాన్ని మత అన్నమస్యేతి కామాన్ని ఏమంటే ఆహారం తీసుకోవాలి కదా సంచారం చేయాలంటే సర్వము ఆత్మజ్ఞానికి ఆహారమే కామత అన్నమస్యేతి ఆత్మజ్ఞానికి ఏదో మడి తడి ఇలాగంటేవేం ఉండదు ఇప్పుడే తినాలి అప్పుడే తినాలని ఏం ఉండదు విమాన ప్రయాణం చేస్తుంటే అన్నం ఎప్పుడు తింటారు బాడీ ఎప్పుడు పెడితే అప్పుడు తింటారు ఇంకా అంతకంటే దానికి ఏమి మన వ్యవస్థ టైమే తెలీదు అసలు ఆత్మజ్ఞానికి కాలాతీతుడు దేశాతీతుడు సర్వవ్యాపకుడు ఆయన భోజనం ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి ఈ డిసిప్లిన్స్ అవి ఏమీ అక్కర్లేదు ఎప్పుడు ఏది తోస్తే అది తింటాడు అంటే అక్కడ నుంచి మాంస భక్షణం చేస్తానని అర్థం కాదు ఆహారం మాంసం ఆహారమే కాదు సో ఆ విధంగా అన్నం అంటేది మన ఆహారాన్ని యోగ్యమైనటువంటి ఆహారాన్ని తింటాడు తథా కామతో రూపాణి అశేతి కామరూపీ ఏ రూపంలో ఉంటాడని అడిగారు అడిగితే అన్ని రూపాలు ఆయనవే ఏ రూపమైనా ఆయనే ధరిస్తాడు ఇప్పుడు యజ్ఞం చేసి ఆయన ఏ రూపంలో ఉంటాడు అంటే పంచి కట్టుకుంటాడు భుజం మీద కండువా వేసుకుంటాడు పిలగ పెట్టుకుంటాడు విభూతి పెట్టుకుంటాడు అని రూపం ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంకో రూపం ఆత్మజ్ఞానికి రూపం ఏముంది అన్ని రూపాలు ఆయనవే కామరూప కామరూపి కామరూపి అంటే అర్థం అది ఏ రూపాన్నైనా ధరిస్తాడు ఏ వేషాన్నైనా ధరిస్తాడు దత్తాత్రేయ మహర్షులాంటివారిని ఆయన ఏ రూపంలో ఉంటాడని ఆయనకు రూలర్ హిమ ఏమీ లేదు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తాడు ఎక్కడ పెడితే అక్కడ ఎవరు పెడితే అది తింటాడు ఎలా కావాలంటే అలా ఉంటాడు సో ఆ విధంగా కామాన్ని కామరూపి అనుసంచరం అనుసంచరం సర్వాత్మన ఇమాన్ లోకాన్ ఆత్మత్వేన అనుభవన్ అదే అనుసంచరంటే నారదుడు సర్వలోకాలను సంచరిస్తానంటే ఇంక నిండగా చెప్పి చెప్పుల్లో కాలుపెట్టి తిరుగుతూ ఉంటాడని కాదు అనుసంచనం అంటే ఆత్మత్వైన అనుభవం సర్వలోకములు ఆత్మకంటే భిన్నముగా లేవు అని దర్శించుచున్నవాడై ఒకసారి పుజు స్వామీజీ నాతో అన్నారు ఎక్కడికి వెళ్ళినా అవే పంచభూతాలు ఉండే అన్నారు అమెరికా వచ్చినా అవే పంచభూతాలు ఇండియా వెళ్ళినా అవే పంచభూతాలు అదే కొత్తగా అమెరికా వెళ్ళాలనుకుంటున్నవాడికి అమెరికాలో ఏదో ఉంది ఇక్కడ లేదని అనుకుంటాడు మహాత్ములు సర్వము అదే అనుకుంటాడు సో అమెరికా వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళినట్టే వెళ్ళకపోయినట్టే సో ఇట్ రియల్లీ మ్యాటర్ సర్వ అంచేతనే ఆత్మజ్ఞానికి తీర్థయాత్ర కాశీయే వెళ్ళాలి ఇంకో చోటకి వెళ్ళకూడదు అనేది లేదు అన్నీ కాశీలే కాశీ ఇక్కడే ఉంది అన్నీ తీర్థ తీర్థములన్నీ ఆత్మతీర్థం పరమ తీర్థం సర్వలోకాలు ఆత్మ సర్వ తీర్థములు ఆత్మయ్యే సర్వయజ్ఞాలు ఆత్మయ్యదే సర్వము ఆత్మ అని చెప్పడం కోసం సర్వలోక సంచారి అనే పదాన్ని ప్రయోగిస్తారు ఆ విధంగా ఇక్కడ ప్రయోగించారు సామా అక్కడ ఏతత్సామ గాయన్ ఆస్తి అని ఉంది ఆ ఏతత్సామాకి వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంకా గాయన్ని ఇంకా రానేలేదు సమత్వా బ్రహ్మైవ సామాం సర్వానన్యత్వ రూపం ఏమంటే సమానో పదం ఉన్నది సమా అంటే బ్రహ్మానత్వం అదేమిటండి సమా అంటే బ్రహ్మ ఇది ఎలాగంటే చూడండి ఆభరణాలు ఉన్నాయి కొన్ని లక్షల ఆభరణాలు ఉన్నాయి వాటి అన్నింటిలోనూ సమ అన అనదగ్గది ఏమిటి బంగారం అలాగే సమస్త జగత్తులో ఇన్ని భేదాలు ఉన్నాయి అన్నింటిలోనూ సమ అన అనదగ్గది సత్తాస్ఫూర్తి అదే బ్రహ్మ కాబట్టి బ్రహ్మకి సమా పేరు శ్రీకృష్ణుడు నిర్దోషం హి సమం బ్రహ్మ బ్రహ్మ దోషం లేదు ఉపాధి దోషాలు బ్రహ్మకి పట్టవు చి ఉపాధి చిన్నది కనుక బ్రహ్మ చిన్నది నో ఉపాధి పెద్దది కనుక బ్రహ్మ పెద్దది నో ఉపాధి పవిత్రం కనుక బ్రహ్మ పవిత్రం నో ఎవ్రిథింగ్ ఈజ్ లైక్ దాట్ దెన్ అటువంటి దోషము సంపర్కము లేదు కనుక బ్రహ్మ సమం అవుతుంది సమశబ్దానికి బ్రహ్మానర్థం అంటే అయితే పండిత అంటే సర్వత్రా కూడా బ్రహ్మని దర్శిస్తారు సమ ఏవ సామ ఏతత్స సామ అంటే సమా అనర్థం సమత్వా బ్రహ్మైవ సామ అంటే అర్థం ఏమిటి సర్వ అనన్యత్వ రూపం బ్రహ్మ కంటే భిన్నముగా ఏదీ లేదు సర్వము బ్రహ్మయే ఆ విధంగా వారు దర్శిస్తారు దర్శించి ఆ దర్శనాన్ని పాడతారు గాయన్ శబ్దయన్ అవును గాయన్ అంటే పాడతారంటే సినిమా పాట పాడతారు అన్నట్టు కాదు మాట్లాడతారు అని శబ్దం చేస్తారు అని అర్థం పాడేటువంటి వాయిస్ లేదనుకోండి నన్ను మూసుకొరుకుంటాడని కాదు అర్థం పాడతాడు అంటే ఏదో ట్యూన్ కట్టి పాడతాడు సర్వం కల్విదం బ్రహ్మాన్ని ట్యూన్ తోటి చెప్తాడని అభిప్రాయం కాదు శబ్దయం ఆ విషయాన్ని శబ్దం చేస్తాడు ఏమిటి శబ్దం చేయడం అంటే అర్థం ఏంటి ఆత్మైకత్వం ప్రఖ్యాపయన్ ఆత్మ ఒక్కటియే మీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు ఇదంతా రాంగ్ ఆత్మ ఒక్కటియే అనే సత్యాన్ని లోకంలో తెలుపుడు చేస్తాడు దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గాయన్ ఎందుకు తెలుపుడు చేయాలండి లోకానుగ్రహార్థం లోకం మీద ఉండే ప్రేమతోటి ఈ మాట తెలిస్తే అయ్యో సమాజంలో అందరూ కూడా విడిపోయి దుఃఖిస్తున్నారు కష్టాలు పడుతున్నారు వాళ్ళలో ఉండే ఏకత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటే కృతార్థలవుతారు ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది వాళ్ళు సఫలాల్ సఫలవుతారనే ఒక ప్రేమతోటి వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్తారు తర్వాత తద్విజ్ఞాన ఫలంచ అతీవ కృతార్థత్వం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే వాడు పూర్ణంగా కృతపుడు అయిపోతాడు ఏదో కొంత ధనం సంపాదించాయడం అనుకోండి కొంత ఫలం భోగాలు పొందితే కొంత ఫలం ఆత్మజ్ఞానాన్ని పొందితే అతీవ పూర్ణ ఫలాన్ని వాడు పొందుతాడు అనే ఈ సత్యాన్ని గాయం నాస్తే వాళ్ళు అదే పని చేస్తారు ఆత్మజ్ఞానము ఆత్మనిష్ట ఆత్మబోధ అంటే ఓన్లీ దట్ ఓన్లీ తేడు కావండి ఈ ఆత్మబోధ చెప్తూ ఉంటే ఇదంతా పది మంది కూడా రావట్లేదండి చప్పచప్పగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ఓ అభిషేకమో ఓ యజ్ఞమో ఒకటి మొదలు పెడితే చక్కగా వెయ్యి మంది వస్తారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడే ఉంటారు కాబట్టి ఈ ఆత్మ వద్దండి అని ఏదో పురాణంలో వాడి పడతాడా పడ్డాడు ఈ ఓన్ రూడా He will ఈ విల్ టీచ్ ఓన్లీ ఆత్మా అలాగే తిష్టది ఆస్తి అంటే తిష్టతి హీ రిమైన్స్ లైక్ దాట్ కథం ఎలాగ ఆత్మస్వరూపాన్ని వాడు గానం చేస్తాడు హా Oho, గుహావు అహో ఇేతస్మిన్నర్థే అత్యంత విస్మయఖ్యాపనాథం ఆ మంత్రంలో ఆ స్వరం అలా ఉంటుంది ఆవు అంటే అహో అని అర్థం అహో ఏమి ఆత్మస్వరూపము ఎంత ఆశ్చర్యకరమైనది మీరు వినే ఉంటారు ఆశ్చర్య వద్వదతే తథైవ జాన్య అనే శ్రీకృష్ణుడు ఆశ్చర్య శబ్దంతో ఓ మంత్రాన్ని ఓ శ్లోకాన్ని చెప్పాడు ఉపనిషత్తులో ఉంది ఆశ్చర్యం అనే ఆశ్చర్యం అంటే అర్థం ఏదో తెలుసిన ఆహ చరతి ఇది ఆశ్చర్య చరతి అంటే వదతి ఆహ అంటావాడు ఆహ అంటాడు కనుక ఆహ్చర్య సంధి చేస్తే వస్తుంది ఆశ్చర్య ససోరుతో స్తో ఆశ్చర్యం అనేది అదే ఆశ్చర్య ఉంది ఆహ్ ఆపా ఏమి ఆత్మస్వరూపండి ఎప్పుడు చెప్పినా అదే ఆత్మ పాతికేళ్ళు పాఠం చెప్పినా అదే ఇరవై ఎల్లే పాట చెప్పినా అదే కొత్తది ఏది ఉండదు చెప్పేవాడికి విసుగులేదు వినేవాళ్ళకి విసుగులేదు ఏమిటో అలాగే సేవణం చేసి వాళ్ళు చేసుకునే ఉన్నారు ఏమిటరా దీని మహిమ అని ఈ ఆత్మ జ్ఞాన ఉపా దీన్ని బోధం ఉన్నది చూశారు ఇంత ఆశ్చర్యకరమైంది అదే కానీ మరొకటి లేదు అని ఆ హావు అన్నదానికి అర్థం అది తర్వాత క పునరసౌ విస్మయ ఇది ముఖ్యతే హావనింత పొడుగు దీర్ఘం తీసి మూడు సార్లు అన్నారు ఆ విస్మయం ఆ ఆశ్చర్యం ఏమిటో కొంచెం వివరించండి జస్ట్ లిట్ ఇల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆశ్చర్యం అంటే ఇంకెక్కడి ఆ ఆశ్చర్య వివరణ అద్వైత ఆత్మా నిరంజనోపిసన్ అహమేవాన్నం అన్నాదశ్చ ఇది ఆశ్చర్యం చూడండి బంగారం ఒక్కటే అద్వయం దాంట్లో దోషాలు లేవు దాంట్లో రూపం లేదు నామం లేదు ఏమీ లేదు అయినా అన్ని నామ రూపాలుగా ఆ బంగారమే ఉంది అన్ని భేదాలు దాని ఉన్నాయి మంచి జడు దాని ఉంది ఇష్టానిష్టములు దానియందే ఉన్నాయి వాస్తవంలో అది అన్నిటికీ అతీతం ఇది ఆశ్చర్యంగా లేదు మీకు ఆత్మ అంతే ఆత్మ అద్వైతము నిరంజన అంటే ఈ ఉపాధుల యొక్క ధర్మములు ఏమీ దానికి అంటుకోవు అంజనం అంటే కాటుక కాటుక పెట్టుకున్నారంటే అది ఇంకా వదల దోపట్టాలి సబ్బు పెట్టి గడిగితే కానీ పోతుంది అంచేతనే అంజనం అంటే బాగా పట్టి దాన్ని అంజనం అంటారు నిరంజన ఆత్మ ఎందు ఈ ఇప్పుడు ఆవు ఉందనుకోండి ఆవు యొక్క ధర్మాలు ఆత్మకి రావు కుక్క యొక్క ధర్మాలు ఆత్మకి రావు ఆ శ్లోకం అదే కదా విద్యావనే సంపన్నే సో ఆత్మ నిరంజనము అయినా కూడా అన్న రూపంగా ఏది ఉందండి ఆత్మే ఉంది అన్నాద రూపంగా ఏది ఉంది ఆత్మే ఆహాహా ఏమి ఆశ్చర్యం నేను అద్వైత స్వరూపుణ్ణే నిరంజనున్నే అయినా కూడా ఈ నానాత్మరూపంగా నేనే ఉన్నాను ఆ నానాత్వంలో ఇది అన్నా ఇది అన్నదా మళ్ళీ ఇదన్నా అది అన్నాదా నేనే ఇటు బొమ్మ నేనే బొరుసు నేను మళ్ళీ భేదం కూడా నా ఎందు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇది అది ఆశ్చర్యంకించేవే శ్లోకృత్ శ్లోకర్తను నేనే అహం శ్లోకృత్ ఏమిటండి ఈ శ్లోకం ఏమిటండి అంటే శ్లోకం ఏమిటో చెప్తారు చూడండి అన్నాదో సంఘాత కర్త చేతనావాన్ శ్లోకము అంటే ఏదో ఒక వెర్స్ అని ఆ శ్లోకం అయింది ఈ శ్లోకం అని కాదు ఇక్కడ టాపిక్ను బట్టి అర్థం ఉంటుంది టాపిక్ ఏమిటి అన్నము అన్నాదము అహమన్నం అహమన్నం మహమన్నం అహమన్నాదహ అహమన్నాదహ సో అన్నము అన్నాదము సో ఈ అన్నమును అన్నాదము అనే రెండింటి యొక్క సంఘాతము కలయిక కలయిక ఉండాలి కదండీ కలయిక లేదే అన్నము అన్నాదము రిలేటెడ్ తినేది తినబడేది ఆ రెండు కలవాలా రెండు కలవలేదనుకోండి అప్పుడు తినడం అనే ప్రసక్తే లేదు కాబట్టి అన్నాన్నాదముల యొక్క కలయికని చేసేది ఎవరు చైతన్యము సో ఆ శ్లోకము అంటే అన్నాన్నాదముల యొక్క సంఘాతమునకు సంఘాతమును కలి కలిగించేటువంటి చైతన్యానికి శ్లోకము అనిపారు అథవా అన్న సైవ పరాార్థస్ అన్నాదార్థస్ సత హేతునా సంఘాతకృత నేను చెప్పాను కదండి ఇసుక పాత్ర ఇది ఇలా వస్తూనే ఉంటుంది అదేంటి అమౌలుతుంది అలాగ మళ్ళీ ఈ వాక్యం దగ్గర అడ్డుపడిపోతుంది రెడ్ లైట్ చూపిస్తారు చూడండి రైలుకి అలా అయిపోతుందా రైలు వేడానికి ఏనివే నో ప్రాబ్లం సో అతవ ఈ శ్లోక శబ్దాన్ని ఇంకో రకంగా చూడండి అన్నమున్నది అన్నం అంటే భోజనం అనుకున్నారు అన్నం అంటే పృథ్వీప్తేజో వాయు ఆకాశాలంతా అన్నమే ఇది ప్రతీదీ అన్నమే కదండి ఆకాశము కూడా అన్నమే అప్పు అన్నమే అగ్ని అన్నం ప్రతీదీ అన్నంగా ఉన్నది ఈ అన్నం ఉన్నదే కూడా ఈ అన్నము పరార్థమవుతూ ఉంటుంది ఇప్పుడు కారు ఉంది కారు జడవస్తువు ఈ జడవస్తువు తనంత తానుగా కారుగా నిర్మాణం అవదు తర్వాత దానికి కారు కారు నిర్మాణం అయింది ఎవరి కోసం కాదు అక్కడ తానుంటూ ఏముండదు పరార్థము ఒక చేతన పురుషుని కోసమే సంఘాతము నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ అన్నము అనే సంఘాతము పరుని కొరకు చేతనుని కొరకు నిర్మాణమైనది ఆ చేతనుడే అన్నాదుడు అన్నాదార్థస్య ఈ అన్నాదుడు కూడా ఇప్పుడు ఈ అన్నము ఉన్నది అన్నము అనేక రూపంగా ఉన్నది అనేకాత్మకస్య ఇలాగా పృథివీ అప్పు తేజ వాయు ఆకాశ ఇన్ని రూపాలుగా అన్నం ఉన్నది ఇన్ని రూపాలుగా ఉన్న ఈ అన్నము చోటకి చేరింది సంఘాత రూపంగా ఎందుకు చేరింది చేతన పురుషునికి ఈ సంఘాతంతో ప్రయోజనం ఉంది కాబట్టి చేరింది ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది రబ్బరు ఉంది స్టీల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి అవన్నీ ఓ చోటకి చేర్చి దానికి ఒక రూపాన్ని కల్పించి ఓ కారు కింద తయారు చేశారు దేనికోసం ఒక పురుషుని కోసం ఈ కారుని ఒక కస్టమర్ కోసం తయారు చేశారు అలాగే ఈ పృథ్వీ జప్తేజో వాయువకాశాలు సర్వత్రా విడివిడిగా ఉన్న వాటిని ఓ చోటకి చేర్చి ఒక దేహం నిర్మాణం చేశారు ఎవరి ఆత్మ చైతన్యం యొక్క అనుభవం కోసం ఇది నిర్మాణం అయింది చేసింది ఎవరు ఆత్మయే సో ఆత్మే ఆత్మరూపములైన పంచభూతములను ఒక శరీరం కింద ఆత్మరూపమైన శరీరంగా నిర్మాణం చేసుకుని తానే బొమ్మ తానే బొరుసు అయ్యి తానే అనుభవిస్తోంది ఆహా ఎంత ఆశ్చర్యంగా ఉంది అహకృష్ణలో కృత మళ్ళీ మూడుసార్లు ఆశ్చర్యం తర్వాత త్రిరుక్తి విస్మయఖ్యాపనార్థ ఏమిటి మూడు సార్లు ఎందుకంటే ఓసారి అంటే అహ విశ్లోకృదహ మూడు సార్లు అన్నారు ఎందుకంటే ఆశ్చర్యం అండి ఆశ్చర్యాన్ని బాగా చెప్పడం కోసం మూడేసార్లు అంటారు అహమస్మి భవామి ప్రథమజ ప్రథమజహ ప్రథమోత్పన్న అహమస్మి ప్రథమజారత అహం ప్రథమజ అస్మి ఏమండి మొట్టమొదట పరబ్రహ్మ నుండి హిరణ్య గర్భుడు ఆయన ప్రథమజుడు హిరణ్య గర్భుడు ఆయన్నుండి పంచభూతాలు ఈ జగత్తు సకల ప్రాణులు పుట్టాయి ఆయన్నించే పుట్టాయి నేను కూడా ఆయన్నించే పుట్టాను కానీ ఆయన నేనే అహమస్మి ప్రేమిటి ఆయన నువ్వు ఎలాయో ఆయన ఆత్మకంట భిన్నంగా ఉన్నాడా లేడు దట్సా అహమస్మి ప్రథమ హిరణ్య గర్భుడు నేమి హిరణ్య గర్భుడు అంటే ఎవరో చెప్పంటారా విష్ణు పురాణాల్లో దేనిని విష్ణు ఉంటారో దాన్ని వేదంలో హిరణ్య గర్భుడు అంటారు శివ హాని పురాణాల్లో ఏదైనా దాన్ని వేదంలో హిరణ్య గర్భుడు గణేశని పురాణంలో ఉంటారో అది హిరణ్య వేదంలో స్కందహ అన్నీ హిరణ్య ఆ హిరణ్య నేనే ఎంత ఆశ్చర్యంగా ఉంది రథస్యా సత్య మూర్తమూర్త అస్య జగత అది ఇప్పుడు ఆయన మొట్టమొదట పుట్టాడు అన్నారు దేనికి మొదట పుట్టారు ఈ జగత్తు కంటే మొట్టమొదటి పుట్టారు రథస్య ప్రథమ జహ అంటే మనకి రథశబ్దానికి సత్యం అర్థం వ్రతం అనగా సత్యం రెండు కలిపి ప్రయోగిస్తే వేరువేరుగా అర్థాలు చెప్తాం ఒకే పదం ప్రయోగిస్తే దానికి అదే అర్థం చెప్పేస్తాం ఋతం ఈజ్ సత్యం ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అక్కడ వేరు వేరు అర్థాలు చెప్తాం అదర్వైజ్ సింపుల్గా ఒకే పదాన్ని వాడితే ఋతం అని దానికి అర్థం సత్యం అని ఋతస్య సత్య సత్యానికి అర్థం ఏమిటి సత్యత్యచ్చవత్ సత్ త్య అంటే మూర్తము త్య అంటే అమూర్తము మూర్తామూర్త అంటే జగత మూడు భూతాలు మూర్త రెండో అమూర్త ఈ కథంతా మనం చూసాం అంటే ఈ మొత్తం జగత్తు దానికి ఋతము అని పేరు ఈ ఋతానికి పుట్టడానికి ముందు ఎవడు పుట్టారు హిరణ్య పుట్టాడు ఆయన అహం ఋతస్య ప్రథమజ అస్మి ఈ జగత్తుకి పూర్వముందు పుట్టిన హిరణ్య నేనే ఆశ్చర్యం అంటే అతను అనే ఆ ఫలతము ఆశ్చర్యాన్ని సూచిస్తుంది అహమస్మి ప్రథమజ ఋతాస్య పూర్వందేవేభ్యో అమృత నా భాయి సారీ అందాము దేవేభ్య పూర్వం ఏమంటే దేవతల కంటే ముందు పుట్టిందెవరు ఆ హిరణ్య గర్భుడే పూర్వం దేవేభ్య పూర్వం ప్రథమజహా అహమస్మి ఈ జగత్తు పుట్టడానికి ముందు ఈ ఇంద్రుడు వరుణుడు దేవతలు పుట్టడానికి ముందు ఏ హిరణ్య ఉన్నాడో ఆయన నుంచే ఈ దేవతలు అందరూ आ हिरण्यगर्भुड़ ने अम सेन उ अमृत अमृत ना मध्यम मत्संस्थम अमृत प्राणीनाथ अमृत ना भाई अटे नाथ ना भी आश्चर्यचेत నా పక్కనుండే ఆకారానికి పోతాం నా భీని బాయి కింద చేస్తాం సంగీతంలో కూడా అలాగే ఇటు అటు దాన్ని విరిచేసి తిప్పుతూ ఉంటారు అది సామా సామగాన లక్షణం కాబట్టి నా భాయి అంటే నాభి నాభిహి అంటే మధ్యస్థానం మధ్యలో ఉంటుంది నాభి సో ఇప్పుడు చక్రానికి మధ్యలో నాభి ఉంటుంది హబ్ చక్రము యొక్క కదలిక ఏ పార్ట్ కదిలినా ఆ కదలిక ఎక్కడి నుంచి వస్తుంది నాభి నుంచి దానికి వస్తుంది అదేవిధంగా ఈ జగత్తులో సకల ప్రాణులు ఏ అమృతత్వాన్ని ఆత్మస్వరూపాన్ని ఆత్మచైతన్యం అమృతం అది ఆ అమృత చైతన్య ప్రకాశమే అమృతము దానికి వినాశం లేదు కనుక దానికి అమృతం పేరు ఏ అమృతత్వాన్ని సకల ప్రాణులు ఆస్వాదిస్తున్నారో ఆ అమృతత్వమునకు నిధానమైనటువంటి ఆత్మ నేనే అమృత యహ్చిత్ మాం అన్నమర్థిభ్యో ద ప్రయచ్చతి అన్నాత్మనా బ్రవీతి సమే వేత ఓకే తర్వాత వాక్యం మీరు గమనించండి ఆహా వాక్యం ఏమిటంటే యో మా దమాహ అని ఓకే య మా ద యహ అంటే యహ కశ్చిత్ ఎవడైనా సరే మా అంటే మా నన్ను నన్ను అంటే ఎవరు అన్నం ఇక్కడ ప్రకరణం అన్నం అహం అన్నం కదా నేనంటే అన్నమే కదా కాబట్టి నన్ను అంటే అన్న రూపంగా ఉండే నన్ను నేను అన్నం రూపంగా నేనే ఉన్నాను ఆహార రూపంగా నేనే ఉన్నాను ఈ అన్న రూపంగా ఉండే నన్ను ఇస్తున్నాడు ఎవరికి ఇస్తాడు అర్థిభ్యహా దాతి ప్రయచ్చతి అయ్యా అన్నం పెట్టండి అని అడిగితే ఆ వాడు పెడుతున్నాడు అప్పుడు ఎలాగంటే యోమా దాతి ఎవడైతే నన్ను ఆ యాచకులకి దానం చేస్తూ ఉంటాడో సహా అన్నాత్మనా బ్రవీతి ఆ అన్న రూపుడుగా నేనే ఉన్నాను ఉండి ఆ అన్నరూపంగా ఇక్కడ వాక్యం చెప్తోంది ఆత్మయే అన్న రూపంగా ఉండి ఈ ఏమని స వాహ అని సహా వాడు ఇత్ ఏవం ఇతంటే ఇత్ం ఈ విధముగా ఏవ స ఇ దేవ ఇత ఇవ ఇవ అంటే ఇత్తమేవ ఈ విధంగానే సేవ మా వాహ మా అంటే మాం ఆ వాహ అంటే అవతి రక్షించుతున్నాడు ఆ వాహ అంటే అవతి రక్షించుతున్నాడు అది సామవేద మంత్రాల్లో ఈ పదాల ఒక విశిష్టమైన గాన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తెలిసి దానికి అర్థం చెప్పాల్సి ఉంటుంది సో ఏవమవి నష్టం యథాభూతం మావా అవతీత్యర్థ ఓకే నౌ ఐ విల్ క్లియర్ ఇట్ చూడండి ఎవడైతే నన్ను యహ మాం దీ మా దీవైతే నన్ను అర్థులకు దా యాచకులకు దానం చేస్తాడో సహా వాడు ఇత్ ఏవా ఈ విధంగానే అంటే వినాశము లేని విధంగానే ఏం అవినష్టం యథాభూతం నా నాయక స్వరూపము అమృత స్వరూపము వినాశము లేని స్వరూపము ఆ విధంగానే అంటే వినాశములేని విధంగానే మాం ఆవా నన్ను రక్షిస్తున్నాడు నన్ను రక్షిస్తున్నాడు అంటే అన్న అన్నరూపంగా ఉండే నన్ను రక్షిస్తున్నాడు అంటే వాడికి అన్నానికి లోటు ఉండదు వాడు అన్నాన్ని సద్వినియోగం చేస్తున్నాడు దాతలకి అదే యాచకులకి ఇవ్వడం ద్వారా అనర్థం తర్వాత అహమన్నం అన్న మదంతమాద్మి అది మామూలు క్లాస్ టైం అయింది ఇప్పుడు నవ్వు రెగ్యులర్ టైము అయింది ఇంతవరకు రోజు ఇంతవరకు చెప్తూ ఉండేవాడి కదా ఇప్పుడు ఇంక ఎక్స్ట్రా యూ కెనాట్ కంప్లైంట్ అప్ టు దిస్ పాయింట్ ఈ పైన మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ ఎక్స్ట్రా ఓకే అహం అన్నం అదంతం ఆద్మి అహం అన్నం అన్నం అదంతమాద్మి అహం అన్నం నేను అన్నస్వరూపం అన్నము నా స్వరూపం నేనే అన్నాన్ని ఒకడు ఉన్నాడు వాడు అన్నం అదంతం వాడు ఎవళ్ళకే అన్నాన్ని పెట్టడు నేను వాణ్ణే తినేస్తా అన్నం అదంతం అన్నాన్ని ఎవళ్ళకి పెట్టకుండా తనే తింటూ ఉంటాడే వాణ్ణి నేను భక్షిస్తా అదే డు ఎక్కడి నుంచి వచ్చి భక్షిస్తా ఉంటే అన్నరూపంగా నేనే ఉన్నానుగా వాడు తినే అన్నరూపంగా నేనే ఉన్నానుగా సో వాడు ఎదరో వాళ్ళకి పెట్టి తింటే ఆ అన్నరూపంగా నేనే ఉన్నాను కనుక వాడిని నేను రక్షిస్తాను వాడు నన్ను సద్వినియోగం చేసుకున్నాడు గనక అహం అన్నం నేను అన్నరూపంగా నేనే ఉన్నాను వాళ్ళు ఎదరోళికి పెట్టకుండగా ఏ తలుపులు ఏ పే ప్యాకెట్ ఉప్పుతోంటే ఏ ఉప్పుకు దాకా ఒక్క నిమిషం ఆదు ఎందుకండి ఇక్కడ ఉన్న నలుగురు వెళ్ళిపోయిన తర్వాత ఉప్పుదు కానీ సో మనం ప్యాకెట్ ఉప్పేసామనుకోండి అందరితో షేర్ చేసుకోవాల్సి ఆ ప్యాకెట్ లోపల పెట్టడం అలా కూర్చోవడం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనమే తినచ్చు ఆ విధంగా అహం అన్నం అన్నరూపుగా నేనే ఉన్నాను అదంతం ఎవళ్ళకి దానం చేయకుండా భక్షించేస్తాడే ఆ ఆత్మీ వాణ్ణి నేనే భక్షించేస్తాను పైనుంచి వచ్చి భక్షించక్కర్లేదు ఆ అన్నరూపంగా ఉన్నాను వాడిని వాడి కడుపులోకి వెళ్ళి క్రమంగా వాడిని అలాగే నలిపేసి భక్షించేస్తాను అంటే ఎవళ్ళకి పెట్టకుండా తినద్దు నీకు అరగదది అని అది అహమన్నం అన్నం అదంతమాత్మీ భాష్యకారులు యహ్ పునరన్య మామదత్వ అర్థిభ్యహ అదే యహాయహ అన్య ఇంతకుముందు వాడు అన్నం పెట్టాడు పెట్టాడు వాడు రక్షించాడు వాడు రక్షింపబడతాడు యహ పునః అన్య వాడికి భిన్నంగా ఉంటాడు వీడు ఎవడైతే మాం అధత్వ నన్ను ఇతరులకు పెట్టకుండగా ఎవళ్ళకి ఇతరులంటే అర్థిభ్య అదత్వ యాచకులకి పెట్టకుండగా ఎప్పుడు కాలే ప్రాప్తే సమయం వచ్చినప్పుడు కూడా వాడు పెట్టాడు సమయం వచ్చినప్పుడు పెట్టాలి అసమానం పొద్దు నుంచి రాత్రి దాకా పెడుతూ ఉండమని కాదు సమయం వచ్చినప్పుడు పెట్టాలి పెట్టకుండగా వాడు ఏం చేస్తాడు అన్నమతి వాడు అన్నాన్ని భక్షిస్తాడు తమ్ అన్నమంతం అదన్నంటే తినుచున్నవాడు ఆ విధంగా ఇతరులకు పెట్టకుండా అన్నమును భక్షిస్తున్న ఆ వ్యక్తిని అహం అన్నమే వసన్ అద్మి ఆ అన్నరూపంగా ఉన్నటువంటి నేను ఆ అన్నంగా ఉంటూనే వాడి పొట్టలో ప్రవేశిస్తాను వాడు నన్ను భక్షించలేదు నేనే వాడిని భక్షించేస్తాను అని ఆత్మరూపుడుగా ఉన్నవాడు అంటున్నాడు కాబట్టి అన్నం పెట్టి అభివృద్ధికి వచ్చిన వాళ్ళు ఆత్మరూపుడే అన్నం పెట్టకుండా వినాశాన్ని పొందిన కూడా ఆత్మరూపుడే మంచి చెడు సర్వము ఆత్మయే ఉన్నది తర్వాత అహం విశ్వం భువనమభ్య భవాం ఆ వాక్యానికి ఇంట్రడక్షను అత్రాహా ఇంతవరకు చెప్పిన తర్వాత ఓ సందేహం ఏది అన్నం పెట్టాడా నేను వాడిని రక్షిస్తా అన్నంగా నేనే ఉన్నాను అన్నం పెట్టలేదా వాణ్ణి నేనే తినేస్తా అనేప్పటికీ ఓ సందేహం ఏమిటో తెలుసున్న సందేహం హేవంతరిభేమీ సర్వాత్మత్వ ప్రాప్తే ఈ పూర్వపక్షాలన్నీ చాలా గొప్ప పూర్వపక్షాలు గొప్ప సైకాలజీతో కూడిన పూర్వపక్షాలు మనకి ఆత్మజ్ఞానం రావడా కలగడానికి ఆటంకం వచ్చేటువంటి శంకలు ఇవన్నీ కూడా ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదించుకుని శంకలను నెగ్గాడు అలాంటిది కాదు మనకి ఆత్మజ్ఞానం కలగడంలో అనేక ఆటంకాలు మన హృదయంలో ఉంటాయి అవి పైకి తీసుకొస్తారు పూర్వపక్షాలుగా ఆయన అంటారు ఏమంతరిహి బిభేమి ఇలా ఇలాంటి పక్షంలో ఈ తినేస్తానంటున్నాడే వీడి ఆత్మజ్ఞాని ఈ నాకు భయం వేస్తుంది ఈ సర్వ ఏమిటి దేనివల్ల భయం వేస్తుంది ఈ మోక్షాది బిభే నాకు ఈ మోక్షం వద్దు సర్వాత్మ ప్రాప్తే బిభేమి సర్వాత్మభావం ఉన్నదే అదుద్దు నాకు ఈ సర్వాత్మభావం ఉన్నప్పుడు రక్షిస్తాడంటే బాగానే ఉంది గారి తినేస్తాడంటే నాకు ఈ సర్వాత్మభావం వద్దు ఈ మోక్షం వద్దు భయం వేస్తుంది అస్తు సంసార ఏవా నాకు ఈ సంసారమే ఉండని ఎందుకు తెలుసిన య ముతోప్యహం అన్నభూత అధ్యస్యాం అన్న సైవ ఎందుకంటే నాకు సర్వాత్మభావం మోక్షం వచ్చిందనుకోండి నేను ఏమైపోతాను అహమన్నం అవుతాను అహమన్నం అహమన్నం అహమన్నం అన్నం అయిపోతాను నేను అన్నమైపోతే అందరూ నన్ను తినేస్తూ ఈ మోక్షం వచ్చినందువల్ల ఏమిటంటే అందరూ నన్ను పళ్ళ కింద పెట్టి నవిలేస్తూ ఉంటారు ఈ మోక్షం నాకుంది అద్య అందరి చేతను తినబడేవాడిని అవుతాం తర్వాత అన్నస్యవ అద్యహ ఈ తినీ అది అన్నమే కాబట్టి తినబడేది నేనే అయిపోతాను తినేవాడిని నేనే అయిపోతాను పోనీ తినబడేది అలా తిన తినేవాడు మాట అలాంటి పెట్టి తినబడేది నేనే అవుతాను కదా నాకు నేను తినబడ్డం నాకు ఇష్టం లేదు నాకు భయం వేస్తుంది నాకు ఈ మోక్షం వద్దు అని పూర్వపక్షం అత్రహా ఒకడు అలాగంటే డౌట్ వస్తుంది అంటే చాలామందికి మోక్షం అంటే భయం లేదా నేను నా ఇల్లు నా ఇల్లు నాకు నా బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది మోక్షం వస్తే ఒక ఆయన ఉన్నాడు నేను చాలా కష్టపడి లుఫ్తాన్సాలో మైల్స్ అన్నీ నేను అక్యూములేట్ చేసి కూర్చున్నాను మోక్షం వచ్చింది అనుకోండి అప్పుడు వ్యక్తి ఉండకుండగా పోతే ఈ మైల్స్ ఏమైపోతాయి మైల్స్ అని ఫ్లయింగ్ ఫ్లయింగ్ మైల్స్ అదో అదో ఒకటి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏమంటే మోక్షం వచ్చినా కూడా నేను నా భార్య నా పిల్లలు మేమందరం కలిసే ఉండొచ్చు అంటారా అని ఇది ఐతిరేయో ఉపనిషత్తులో ఇదో శంక దీని మీద పెద్దలు ఇచ్చారు బాగా కలిసే ఉండొచ్చు అంటారా అయితే కలిసి ఉండకూడదు అయితే నాకు వద్దా మోక్షం కాదు భవిష్యత్తులో నాకు కావాలేమో నేను మేము మీకు ఫోన్ చేస్తాను తప్పకుండా ప్రస్తుతం వద్దు అని ఈ విధంగా ఈ మోక్షం అంటే భయపడతారు కొంతమంది ఏదో ఒక భయం అనేది ఉంటుంది ఆ భయాన్ని ఈ సందర్భంలో ఆయన ఒక పర్టికులర్ కాంటెక్స్లో రేస్ చేసి దానికి సమాధానం చెప్తున్నారు మా భైషీ అయ్యా నువ్వు భయపడద్దు మా భైషీ సంవ్యవహార విషయత్వాత్ సర్వకామాశనస్ చూడండి అనేక కామనలను కలిగి ఉండటం ఆ కామనలన్నింటినీ అనుభవిస్తూ ఉండటం కోరుకున్న పదార్థాలని భక్షిస్తూ ఉండటం ఇదంతా కూడా సంవ్యవహార విషయ అంటే లోకవ్యవహారంలో అంతర్భాగంగా ఉంటుంది సినిమాలో బోర్డు అంత వ్యవహారం ఉంటుంది అలాగంటది ఇది వ్యవహారంలో భాగంగా చెప్పాం కానీ యథార్థంగా నవిలేసి తినేస్తారని అలాగే చెప్పిందేం కాదు ఒక పొయ్యిటిక్గా చెప్పినటువంటి మాట వ్యవహారంలోనే ఈ భేదం అంతా ఉంటుంది అతీత్యాయం సంవ్యవహార విషయం అన్నా అన్నాదలక్షణం అవిద్యాకృతం విద్యయా బ్రహ్మత్వం ఆపన్న విద్వాన్ ఈ విద్వాన్ ఉన్నాడు ఈ జ్ఞానున్నాడు వీడు ఏం చేశాడు అయం విద్వాన్ ఈ జ్ఞాని అతీత్య అతి దాటివేసినాడు దేన్ని సంవ్యవహార విషయం ఈ వ్యవహార అవస్థలో భాషించేటువంటి భేదాన్నం పని దాటేశాడు ఎటువంటి భేదము అన్న అన్నాద లక్షణం ఇక్కడ అన్నమో అన్నాదం పంచభూతాలు అన్నమో అన్నాదము అన్నమో అన్నాదము అదే భేదం ఇంకే వేరే భేదం భోక్త భోగ్యం అండి జగత్తంతా కూడా నే భోక్తా భోగ్యం ఇంకా ఎంతకంటే వేరే జగత్తేనలేదు కాబట్టి అన్నాన్నాద లక్షణమైనటువంటి అంటే భోక్తృభోగ్య రూపంగా ఉండేటువంటి ఈ నానాత్వాన్ని వాడు దాటేశాడు ఈ నానాత్వం ఎక్కడి నుంచి వచ్చింది అవిద్యాకృతం అజ్ఞానం చేతనం వచ్చింది యథార్థంగా ఉన్నది కాదు దాన్ని వాడు దాటాడు ఎలా దాటాడు విద్య అజ్ఞ చేతను దాటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని నానాత్వాన్ని దాటి మరి ఇప్పుడు ఏమయ్యాడు బ్రహ్మత్వమాపన్న బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు చూడండి బ్రహ్మస్వరూపుడై ఉండగా ఈ వ్యవహారాన్నంతని బ్లెస్ చేసేటువంటి ఒక గొప్ప స్థితి వాడికి వస్తుంది సో సినిమా మిథ్యా అని తెలిసిన తర్వాత సినిమాలో అన్ని రసాలని మనం ఎంజాయ్ చేయొచ్చు శృంగార రసాన్ని ఎంజాయ్ చేయొచ్చు కరుణ రసాన్ని ఎంజాయ్ చేయొచ్చు అదే సత్యం అనుకుంటే మనం భయపారర్ మూవీ చూసి భయపడాల్సి ఉంటుంది శృంగార రసం చూసి గెంతులు వేయాల్సి ఉంటుంది కరుణరసం చూసి ఏడుస్తూ ఉంటుంది సత్యం అనుకుంటే సత్యం అనుకోం కదా అలాగే బ్రహ్మజ్ఞాని ఈ జగత్తులో ఉండే అన్నాన్నాద భేదాన్ని చూసి హీ బ్లెస్సెస్ ఇట్ హీ ఎంజాయ్స్ ఇట్ అన్న రూపంగా ఎంజాయ్ చేస్తాడు అన్నాద రూపంగా ఎంజాయ్ చేస్తాడు బొమ్మ నేనే బొరుసు నేనే దీంతో కాబట్టి వ్యవహారంలో దోషము భేదాలు తర్వాత భయాలు ఉంటాయి కానీ జ్ఞానికి ఇవేమీ ఉండవు కాబట్టి నువ్వేం భయపడకు తస్య నైవ వస్వంతరమస్తి యతో బి ఏమంటే భయపడాలి అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఉండాలండి దానివల్ల నాకు భయం అది దేవుడు అనుకోండి దేవుడు వల్ల భయం దెయ్యం అనుకోండి దెయ్యం వల్ల భయం ప్రాణం ఉన్నదైతే దానివల్ల భయం ప్రాణం లేనిదైతే దానివల్ల భయం హిరణ్యకషపుడు అలాంటి కోరిక కోరాడు సో కానీ రెండోదే లేకపోతే ఇంకా భయమేమున్నది సర్వము ఆత్మరూపంగా ఉంటే రెండో వస్తువే లేదు అంతా ఆత్మ వాడికి భయం అనే లేదు అతనేతవ్యం మోక్షాత్ కాబట్టి మోక్షాన్ని చూసి నువ్వు మోక్షం అది అమృతం అది దానికి భయపడడం ఏమిటి ఏవంతరిహి కిమిదం అహమన్నం అహమన్నాద ఇది ఓహో అయితే భయపడక్కర్లేదా మరి ఏమిటో అస్తమానం అహమన్నం అహమన్నాదహ అన్నము నేనే మరి బొమ్మ నేనే బొరుసు నేనే ఏమిటండి ఇబ్బందికరంగా ఉందే అంటే ఉచ్యతే నువ్వేం బెంగపెట్టుకోకు దాన్ని అర్థం చేసుకో ఎలాగంటే యోయం అన్నాదలక్షణ సంవ్యవహార్యభూ స సంవ్యవహార మాత్రమే నరమాథవస్తు ఇంకా శంకరుడు హీస్ నాట్ ఇట్ త్రూ సు వర్ణజ్యోతిహ అని అనలేదు ఇంత దాకా ఆయన జస్ట్ ఇంకా స్టిల్ హీస్ ఇంట్రడ్యూసింగ్ సమ్థింగ్ అబౌట్ చూడు యహాయం అన్నాన్నాద లక్షణ అన్నాద పృథివీ వాయు ఇదన్నా అది అన్నాడు మొత్తం అంత జగత్తు అంతా అన్నాన్నాద రూపంగా ఉండే ఈ జగత్తు సంవ్యవహార ఇది వ్యవహార అవస్థలో భాషించేటువంటి భేదము ఈ భోక్తృభోగ్య భేదము ఇది కార్యభూత ఇది కేవలము వికారం మాత్రమే ఓ కాలంలో పుడుతుంది మరో కాలంలో గిట్టుతో ఉంటుంది అది కార్యము సంవ్యవహార మాత్రమేవా అది ఒక ఆర్డర్లో నడిచే వ్యవహారం ఫినామినా మాత్రమే వ్యవహారం అంటే ఫినామినన్ వెరీ ఆర్డర్లీ ఫినామినన్ మాత్రమే ఫినామినన్ ఈజ్ ఆల్వేజ్ అన్ రియల్ ఇట్ ఈస్ ది నౌమినన్ ఈజ్ రియల్ నా పరమార్థ వస్తువు ఈ కనపడే అన్నాన్నాద భేదము అది నౌమినన్ కాదు అది నౌమినన్ అయిందనుకోండి మీరు అన్నం అయితే అన్నాదుల చేత తినేయబడతారు దాంట్లో ఇంకా మోక్షము లేదేం లేదు కానీ అది నౌమినన్ కాదు పరమార్థ వస్తువు అది కాదు పరమార్థ వస్తువులో ఈ భేదముడేవీ లేవు ఈ అన్నము అన్నాదము అనేది కేవలము వ్యవహారం మాత్రమే ఒక ఆర్డర్లీ భాష ప్రాతిభాషికము మాత్రమే అలా కనబడుతోంది తప్పిస్తే దాంట్లో పరమార్థము లేదు మరి పరమార్థం ఏమిటంటే అన్నాన్నాదములను రెండింటినీ తనయందు అధ్యావతం చేసుకున్నటువంటి బ్రహ్మాత్మయే పరమార్థము అని మనం చెప్పబోతున్నాము స ఏవూతోపీ బ్రహ్మ నిమిత్త బ్రహ్మ వ్యతిరేకేణ అసన్నిధికృత్ బ్రహ్మవిద్యాకార్య్రహ్మభావ స్తుర్థముచ్యతే సో అన్నా అన్నాదా అనే భేదము ఇట్స్ ఓన్లీ ఎ ఫినోమిన ఇట్ ఈస్ నాట్ ది రియల్ రియల్ ఈస్ ది అద్వయ బ్రహ్మ మరి అటువంటిప్పుడు ఎందుకు చెప్తున్నామంటే దీనికోసం చెప్తున్నాం ఎలాగంటే సహా ఏంభూతో ఆ ఆత్మా వీడు ఇటువంటి వాడే అయినప్పటికీ అంటే అన్నాన్నాద భేదములకు అతీతుడుగా ఉన్నప్పటికీ బ్రహ్మ నిమిత్త బ్రహ్మ వ్యతిరేక అసన్ ఇది అన్నాన్నాద లక్షణం భేద అన్నము అన్నాదము భోక్తా భోగ్యము అనే భేదముతో కూడిన ఈ జగత్ ఏదైతే కలదో ఇది బ్రహ్మ నిమిత్త బ్రహ్మ నుండి పుట్టింది స సహా ఏంభూతోపీ సహా అంటే వ్యవహార ఈ వ్యవహార జగత్తు ఏవంభూతోపి ఇట్టిదే అయినప్పటికీ ఇట్టిదంటే అన్నా అన్నాద రూపంగా ఉండేది ఆ విధంగా భాషించేదే అయినప్పటికీ వాస్తవంలో అది స్వతంత్రమైన వస్తువు కాదు మరేమీ బ్రహ్మ నిమిత్త బ్రహ్మ కారణంగా పుట్టినది అంచేతనే బ్రహ్మం వ్యతిరేకైన అసన్ బ్రహ్మ లేదు ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ కనబడుతున్నారండి భేదం కనబడుతుంది ఎంతో అద్భుతంగా దెబ్బలాడేసుకుంటున్నారు కానీ ఆ హీరో ఆ విలన్ ఆ కాంతి భిన్నంగా లేరు ఎందుకని ఆ కాంతి ఉండే పుట్టేది ఘనత కాబట్టి అక్కడ దెబ్బలాట కనపడినప్పటికీ ఆ దెబ్బలాట యథార్థం కాదు ఆ దెబ్బలాటని ప్రకాశింపజేసే కాంతీయ యథార్థము అదేవిధంగా అన్న అన్నాద లక్షణమైన జగత్తుని ప్రకాశింపజేసే బ్రహ్మ యథార్థం కానీ ఆ భేదము యథార్థము కాదు ఈ విషయం చెప్పడం కోసం ఈ స్థుతి అనమాట ఇది అనే అనే కారణం చేత బ్రహ్మవిద్యా కార్యస్రహ్మభావస్ స్థుత్యర్థం ఉచిత అయితే అది ఇప్పుడు సినిమా తెర మీద హీరో వినో ఉన్నారండి ఆ భేదం అది యథార్థం కాదు మరి అటువంటి అప్పుడు చూడు వాళ్ళు ఎంత బాగా దెబ్బలాడుకుంటున్నారో అని దాని గురించి ఎందుకు చెప్తున్నావు చూడు అంతలా దెబ్బలాడుతున్నట్టు కనపడ్డా వాస్తవంలో అలాగంటే భేదాన్ని ప్రకాశింపజేసే కాంతి యొక్క మహిమని చూడు ఆ కాంతి భేదాన్ని ప్రకాశింపజేస్తున్నా భేదము లేదు ఇంతటి వైరుధ్యం నీకు కాంతి మూలకంగా కనపడుతున్నా కాంతిలో వినోధమేమీ లేదు ఆశ్చర్యము అని కాంతిని స్ఫుతించడం కోసం నేను హీరో విలన్ ప్రస్తావన చేశాను అలాగే శృతి కూడా ఇంతటి జగత్తుకు కారణంగా ఉంటున్నటువంటి బ్రహ్మయందు ఈ జగత్తులో భాషించే భేదములు ఏవీ లేవు ఆ బ్రహ్మ యొక్క మహిమ ఇంతటిది అని స్తుంచటం కోసం అన్న అన్నాద విభాగాన్ని కేవలం వ్యవహార రూపమైన విభాగాన్ని చూపిస్తోంది బ్రహ్మవిద్యా కార్యస్య బ్రహ్మభావస్య స్థుత్యర్థముచ్యతే బ్రహ్మవిద్య వల్ల నీవు బ్రహ్మస్వరూపుడు అయిపోతావు అలా అయిపోవటంలో ఇంత మహిమ ఉన్నది నేను స్ఫుతించటం కోసం ఈ వాక్యాలని చెప్తోంది ఏ వాక్యాలు అహమన్నం మహమన్న మహమన్నం అహమన్నాదహా ఇత్యాది కాంతి మహిమ చెప్పడం కోసం సినిమా తెర మీద కనబడే భేదాన్ని వర్ణించిన విధంగా బ్రహ్మ యొక్క మహిమని బ్రహ్మాత్మ యొక్క మహిమని ఆ జ్ఞానాన్ని పొందటం వల్ల కలిగేటువంటి సర్వాత్మభావం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమే ఈ అన్న అన్నాద రూపమైన భేదము ఇక్కడ వర్ణింపబడినది నేనే అన్నము నేనే అన్నాద్ అన్నాదహ నేనే బొమ్మ నేనే బొనుసు ఆహా ఎంత ఆశ్చర్యము అని స్తు కోసం వల్ల చెప్పారు అత భయాది దోషగంధో అవిద్యా నిమిత్త అవిద్యోచ్ఛేదాత్ బ్రహ్మభూత నా స్థితి కాబట్టి అవిద్య వల్ల కలుగుతుంది భయం భయము కామన అనే దోషాలన్నీ కూడా అవిద్య వల్లే కలుగుతాయి ఆ దోషాలు గంధం అంటే లవలేషమైన ఈవనైనా అయోట గంధ శబ్దానికి అర్థం అయోట అనర్థం చూడండి ఈవన స్మాల్ అమౌంట్ గంధం కలుగుస్తుంది కదా అంచేతనే గంధ శబ్దానికి అయోట అనర్థం ఒక స్మాలెస్ట్ పార్ట్ కూడా దోషము ఆ బ్రహ్మయందు లేదు ఆ బ్రహ్మభూతునకు ఆ దోషం లేదు ఎందుకు దోషం లేదో తెలుసిన అవిద్యోచ్ఛేదాలు అజ్ఞానమంతా కూడా నశించిపోయిన కారణంగా ఆ బ్రహ్మయందు దోష బ్రహ్మ బ్రహ్మాత్మభావమునందు ఉండేటువంటి జ్ఞానియందు ఈ దోషములు భయములు కామనలు సుతరాము లేవు అందుకోసం ఈ భేదాన్ని అలా వర్ణించి చెప్పారు భేదము యథార్థము ఆ భేదమునకు ఉండే ఆత్మయే సత్యము అని కోసం అలా చెప్పారు అహం విశ్వం భువనభ్యభవాం అహం విశ్వం సమస్తం భువనం భూత సంభజనీయం బ్రహ్మాది అహం నేను విశ్వం అంటే సమస్తం సకలం అన్ని సకలమైన భూ వనం వన ధాతువుకి సేవింపబడేదే అని అర్థం భూ అంటే భూతై సకల ప్రాణుల చేత అంటే బ్రహ్మాదిభి భూతై అక్కడ కూడా శంకరులు విస్తారంగా వ్యాఖ్యానం చేస్తారు మీరు కొంచెం ఓపిక పట్టాలి సో బ్రహ్మగారి హిరణ్యగద్భుని మొదలుకొని ఒక చిన్న ప్రాణి వరకు ఉండే సకల ప్రాణుల చేత కూడా సేవింపబడేది ఏమిటి జగత్తు ఈ సకల జగత్తు కూడా అది అహం విశ్వం భువనం తర్వాత భవంతీతి అస్మిన్ భూతానీతి భూవనం చూడండి భువనం అనే పదాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు భూవనం భూ అంటే భూతై వనం సంభజనీయం సేవ్యం అదైంది ఇక భవంతి అస్మిన్ భూతాని ఇది భువనం అని ఇంకో అర్థం ఈ దీనియందు సకల ప్రాణులు ఉంటాయి అంటే భువనం అంటే బ్రహ్మాండము ఈ సకల బ్రహ్మాండము నేనే అహం విశ్వం భువనం అభ్యభవాం అభిభవామి వరే ఈశ్వరేణ స్వరూపేణ నేను ఈ సకల బ్రహ్మాండమును కూడా అభి అభ్యభవాం అంటే అభిభవ అభ్యభవం అంటే ప్యాస్టెన్స్ దాన్ని ప్రజెంటెన్స్లోకి మార్చుకోవాలి అభిభవామి అంటే నేను ఈ సకల బ్రహ్మాండమును కూడా తిరస్కరించుతున్నాను అంటే తిరస్కరించడం అంటే ఈశ్వర రూపంగా పరమాత్మ రూపంగా వ్యాపించి ఉన్నాను ఈ బ్రహ్మాండం కూడా నా ఎందు భాషిస్తోంది కానీ అది వాస్తవం కాదు సో ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆర్ అన్యల్ ఓన్లీ ది మ్యాట్రిక్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ నేమ్లీ ఆత్మచైతన్యం దట్ ఎన్ ఇస్ రియల్ ఓన్లీ సాక్షి ఈజ్ రియల్ సాక్ష్యం ఈస్ అన్ రియల్ ఐ హ్ నోన్ ఇట్ అండ్ హెన్స్ ఐ హ్ జస్ట్ రిజెక్టెడ్ ఇట్స్ రియాలిటీ అహం విశ్వం భువనముబ్జ్య భవార్ణ జ్యోతి ఆదిత్య ఆదిత్య ఇవ్వ అసహద్వితం మదీయం జోతిహి జ్యోతి ప్రకాశ ఇత్య శువ నా వేరువేరు పదాలు అవి శువః నా శుభ వేరే పదం అంచేతనే శువ నా దషాభ్యాన్ని ఉన్న సమాన పదే రాదు ఎందుకంటే వేరే పదం అది నా అంటే వేదంలో ఇవానర్థం వేదంలో లౌకిక సంస్కృతంలో నా అంటే నిగేషన్ వేదంలో నా అంటే నిగేషన్తో పాటుగా ఇవానర్థం ఉన్నది రుద్రా రుద్రాధ్యాయంలో మృగన్న భీమము పహత్గ్రం మృగన్న అంటే మృగం ఇవ సింహము వలేనర్థం అలాగే ఇక్కడ కూడా సువహ సువ అంటే ఆదిత్య సూర్యభగవాను ఆయన వలే ఆదిత్యుని వలే జ్యోతి దీర్ఘం అంటే జ్యోతి అంటే ప్రకాశ నా ప్రకాశము ఆదిత్యుని ప్రకాశం వంటిది హౌ ఎలాగండి ఆదిత్యుని ప్రకాశంలో సకల జగత్తు భాషిస్తోంది అలాగే ఆత్మచైతన్యం యొక్క ప్రకాశంలోనే సకల జగత్తు లై వెలుతులోకి వెలుగులోకి వస్తుంది అసకృత్ విభాతం అంటే నిరంతరంగా అసకృత్ అంటే సదా సర్వకాలములలో ఆదిత్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆదిత్యుడికి అస్తమయం లేదు ఊరికే మనకల్లా అనిపిస్తుంది ఎప్పుడో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు అలాగే ఈ ఆత్మజ్యోతి కూడా ఇది జాగ్రత్తలో స్వప్నంలో సుశుప్తిలో అన్ని ప్రకాశిస్తూ ఉంటుంది సువర్ణజ్యోతి ఈహి హిత ఉపనిషత్ పరమాత్మ జ్ఞానం అది ఇతి అంటే ఇయం వల్లీ ద్వయవిహిత ఈ రెండు వల్లులలో చెప్పబడినది ఉపనిషత్ అంటే పరమాత్మ జ్ఞానం ఇప్పుడు రెండు వల్లులు ఏమిటంటే మూడు కదా అంటే అక్కడోసారి ఇత్యుపనిషత్ వచ్చింది అంచేత అది కవర్ అయిపోయింది అక్కడ అంచేది ఇది రెండింటికే అది అది అంత లోతుగా పరిశీలించి చెప్తారు కాబట్టి ఈ మల్లీద్వయ ఈ రెండు మల్లులలో చెప్పినటువంటి పరమాత్మ జ్ఞానము ఈ విధముగా ఉన్నది తామేతాం యథోక్తముపనిషదం శాంతోదాంతః ఉపరతస్థితిక్షుఃమాహితో భూత్వా భృగువత్ తపో మహదాస్థాయ య ఏం వేద య ఏ వం వేదకి వ్యాఖ్యానం ఎవడైతే ఇలా తెలుసుకుంటాడో ఎలాగంటే తెలుసుకోవడం అంటే తాం ఏతాం యథోక్తం ఉపనిషదం ఆ ఈ పైన వర్ణింపబడిన ఉపనిషత్తును అంటే పరమాత్మ జ్ఞానమును ఉపనిషత్తు అంటే పుస్తకం పరమాత్మ జ్ఞానం అనర్థం ఆ జ్ఞానమును తెలుసుకుంటాడు ఎలాగో తెలుసుకుంటాడు శాంత అంటే అంతరింద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఉండాలి దాంత బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలి అంటే ఆహారాదుల విషయంలో కొంచెం నిగ్రహం ఉండాలి రమణ మహర్షి అంటారు మితాహారం మిత నిద్ర ఉండాలన్నారు సో అది దాంత అంతమానం నిద్రపోతూ ఉంటే ఏమి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇప్పుడికి అతిగా పూజిస్తే వాడి జడప్రాయుడు అయిపోతాడు భోజనము దేహాభిమానం నుండి వస్తుంది కాబట్టి ఆకలిని కొంత సహించడం అలవాటువన్నీ మనమే చేస్తుంటే ఆత్మజ్ఞాన చీరల వ్యాపారం అవన్నీ మనం చేస్తుంటే ఎక్కడ కుదురుతుంది మనం ఏదో జీవితకి కావలసిన ఎంత అవసరమో అంత ధనాన్ని సంపాదించుకొని దాంతో సంతృప్తి మనస్సుని మళ్లించాల్సి ఉంటుంది ఉపరత తితిక్షుహు సుఖ దుఃఖాల్లో కంగారు పడిపోకూడదు సహనం ఉండాలి జ్వరం గెంతులు వేసేసి సుఖం వస్తే పట్టలేమో దుఃఖం వచ్చినా పట్టలేమో అన్నట్టు ఉండకూడదు చాలా సహనం ఉండాలి ఒకప్పుడు ఒకడు మానం చేస్తాడు ఇంకోడు అవమానం చేస్తాడు అలా సహించే లక్షణాన్ని కలిగి ఉండాలి సమాహిత మనస్సును ఎప్పుడూ కూడా ఆత్మనిష్టయంలో అలర్ట్గా ఉంటూ ఉండాలి మనస్ ఉండాలి మనస్సు చెంచలంగా అధికంగా పెట్టుకోకూడదు అలా ఉండి సమాహితో భూత్వా తర్వాత తపస్సు చేయాలి ఎలాగో భృగువులాగా తపస్సు చేయాలి భృగు అస్తమానం ఎంత తపస్సు చేశాడో చూడండి ఆత్మవిచారం ఎంత గొప్పగా చేశాడు భృగువత్ మహత తపహ ఆస్థాయ ఆ గొప్ప తపస్సును మీరు చేస్తే అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏవం వేద వాడు ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు తెలుసుకుంటే వాడికి ఏం ఒరిగిందంటారేమో తస్యేదం ఫలం యథోక్తం ఓమితి సో వాడికి ఇంతకు ముందు చెప్పినట్టుగా అన్నము అన్నాదము వాడే అవుతాడు వాడికి దేని భయము లేదు సర్వ కామాన్ని కామరూప్యను సంచరం సర్వాత్మభావంతో వాడు కృతార్థుడే ఉంటాడు ఓం ఇది అంటే ఆయన భాష్యం పూర్తయి నేనభిప్రాయం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం